సర్వ నత సర్వాధికారి సర్వ కృపణి వందనాలు స్థితి స్తోత్రాలు చెల్లి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్యము పాటలను ప్రార్థనలను వద్ద చేర్చుకోమని మాకు జవాబును సహాయము దయచుకోమని వేడుకలు మమ్మల్ని తగ్గించుకుంటూ మా రక్షకుడు మా ప్రభు మీ శ్రీకుమారు ఆమె పడుతున్నా రోజు నేనా నే మహిమాయనతో ఉంటే చాలు చాలు మహిమాలో నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందుచేరీ నిత్యమైన మోక్ష గృహము నందు చే భక్తులా గుంపులో అర్చించిన చాలు భక్తు చూరా చోసూ మంజు కడుగా బాడీ వాక్యం చేత్యం భద్రా పరచే మందు పడిగా బడి వాక్యం చేత్యం భద్రాపరచబడి శ్రీస్టంక పరిశుద్ధులతో చేదన్నే నోడు పరిశుద్ధులతో చేదన్నే నోడు బంగారు వీడుదాలు ంగారు మహిమా కు స్వర్ణా కిరీటం పెట్టి ఆనందించుచిటం భరడాతో కొత్త వడిలా శ్రీ పుంజుచి కొరడా కొత్త వడిలా శ్రీ పుంజు ప్రతి ఒక్క చూ నే నాయకు చ మీరే చెప్ప హలో ఎవరికన్నా ఉందా పేరేస్తాను మీరే సేట్ చేస్తా స్టార్జింగ్ చేసి మనం కొంచెం స్టార్ట్ చేస్తున్నాం బాధ్యం చేస్తాను నా వాయిస్ వినిపిస్తున్నారు అందరికి ఓకేనా సార్ క్లియర్ గా నేను వింటూ ఉంటాను సార్ ఇంకా రికార్డింగ్ చేస్తాను చెక్ రికార్డు చేస్తున్నా కూడా చేస్తున్నా ఓకే ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసి వాక్యాన్ని పరసుద్ధ బాబు దేవా మీకు వదనాలు అయినా కృపామ్మ తరువాణ తండ్రి నీకేస్తూ తెలుస్తాయ ఈ యొక్క గడిషణ కాలం అంతా మనకు సురక్షితంగా కాపాడి సభ్యులతలంగా పెట్టి నూతన కనిపించడానికి ఎంతో వదనాలు తండ్రి నీకు కృపా మెంబర్ కృపామ్మకు అనుగ్రహించండి నీకు ఎంతో వందనాలు ప్రభావ నీ యొక్క తన్మని రక్షణ ప్రణాళిక ఏర్పరచుకోవడానికి మీకు ఎంతో వదనాలు తండ్రి పశువుత్మ అభిషేకం అనుగ్రహించి నూతన తన్మని వరలో ఒక జ్ఞానాన్ని అనుగ్రహించండి నీకు ఎంతో వలనాలు ప్రవా జ్ఞానం వరకు నిర్మలంతో కాచి కాపా తండ్రి వారంధకార రోజులో సంచరించిన ఏ అపాయం మాకు అటలేదు ఇప్పుడు మీరే మమ్మల్ని ఆదరించిన ప్రభావ మీ కొడుకు మమ్మల్ని నిలబెట్టుకున్నారు ఇంతకాలం మీకే వన స్థితిలో అర్పించుకుంటున్నా ప్రభావా ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన జీవాన్ని బట్టి మీకు ఎంతో మనలో అర్పించుకుంటుంది మరి నిన్న మీరు మా అతను మాట్లాడలేదు అండి ద్వితీయోపదేశాం ముప్పై అధ్యాయంలో ఇప్పుడైనా జీవము మరణము మా ఎదుగుతా ఉంచినట్లా మీరు తీర్మానించుకొని జీవాన్ని పొందుకోండి అన్న ఈ హెచ్చరికని మీరు మాకు మీకు మలనాలు తండ్రి ఆ విషయాన్ని మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరుశురాత్మ అనుగ్రహించండి అందులో మీ సత్యాన్ని గ్రహించి ఎన్నికలకు జీవింపజేయాలనిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి సరే నిన్నటిలో మనం మనం ద్వితీయోపదేశ కంటము ముప్పై అధ్యాయంలో మనం ఒక విషయాన్ని ధ్యానిస్తా ప్రభు దేవుడు ఆ యొక్క విశాల్పరులతో మాట్లాడుతున్న విషయాలు అక్కడ మనం చూసినాం కదా చూజ్ లైఫ్ అంటే టుడే యూ హ్యావ్ టు చూజ్ లైఫ్ ఆఫ్ డెత్ అన్న విషయాన్ని వాటిని మీ ఎదుట ఇచ్చినా అంటున్నాడు దీప దేశకాండము అధ్యాయము పదిహేను పదిహేనవ వచనము ఇరవై వచనం వరకు చూస్తా మనం మీ ఎదుట వాటిని పెట్టినా అంటున్నాడు మీ ఆశ్చర్యం కదా మనం ఆల్రెడీ జీవిస్తున్న వాళ్ళనే అయినా కాని జీవిస్తున్న వాళ్ళ ఎదుట జీవాన్ని మా అన్నా పెట్టినా అక్కడ నాకు కొంచెం అది కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటాయి అందుకే దాన్ని నేను అందరూ తింటాను బాగుంది టైం స్పెండ్ చేసిన దాని తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గొప్ప ప్రేయర్ మీటింగ్ ఉన్నాను దాని వల్ల ఇంకా వేరే ఏ పనులు తెలియకంటే బయటికి వెళ్తాల్సి వచ్చింది లేకుంటే నిన్ననే దాన్ని డీటెయిల్ గా నేను ఇంట్రెస్టింగ్ గా మనం ఆల్రెడీ జీవిస్తున్న మనుషులము చేస్తున్న వారి ఎదుట జీవాన్ని పెట్టడం ఏంటి అనేది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆదమవలని సృష్టించినాక దేవుడు నాసిక రంధ్రంలో జీవవాయువుని ఊరినాక అప్పుడు వాళ్ళు జీవాత్మలైన పాపం చేయడం వల్ల మరణము ఈ లోకంలోకి సంక్రమించింది అంటే ప్రకృతి సహజంగా మనం జీవిస్తున్నాం మనం ఆల్రెడీ మరణించిన వారం అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది మీరు మరణించిన వారు కాబట్టి ఇప్పుడు తీర్మానించుకోండి ఆ మీకు జీవం కావాలన్నా మళ్ళా మరణం కావాలా అంటే ఆల్రెడీ మరణించిన వాళ్ళము ఒకవేళ జీవాన్ని తీసుకుంటే మిక్ జీవంలోకి అడుగు ఒకవేళ మరణాన్ని తీసుకుంటే రెండో మరణాన్ని అనుభవిస్తాము అన్న విషయాన్ని జ్ఞాపం ఇస్తుంది మొదటి వర మరణము ప్రకృతి సహజమైంది మొదటి జీవము ప్రకృతి సహజమైంది మొదటి మరణం కూడా ప్రకృతి సహజమైతే రెండవ మరణము పాపభూరితమైన జీవితము నరకానికి సంబంధించినది కాబట్టి మొదటి జీవము ఈ లోకంలోకి రావడము జీవము పరలోకానికి పోవడం ఇట్లా మనము జ్ఞాపకం చేస్తుంటే ఈ వాక్యం సరిగా అర్థమవుతుంది అన్నట్టు నుండి పదిహేనవ వచనం ప్రతి ఉపదేశ కాండము ముప్పై అధ్యాయము పదిహేనవ అయ్యంలో చూడము అంటే చూడాలంటున్నాడు చూడము అంటే చూసుకోమంటున్నాడు నేడు నేను ఈరోజు నేను జీవమును మేలును మరణమును చీడును మీ ఉంచి ఉన్నాను కాబట్టి జీవించే వానికి మేలు మరణించే వానికి చీడు అన్న విషయాన్ని అది ఈ కీడు అంటే మనకు తెలుసు ఇది చివరి వరకు ఉండేది ఒకసారి మరణించినాడంటే వాడి నరకంలో శాశ్వతంగా ఉంటాడన్న విషయాన్ని జ్ఞాపం ఇస్తుంది అది వాడికి శాశ్వతంగా ఉండే కీడు అన్నట్టు అది అట్లనే ఒకసారి జీవించే వాడికి మేలు కూడా శాశ్వతంగా ఉంటుంది పర్మనెంట్ గా ఉంటుంది అన్న ఆ పాయింట్స్ మనం అర్థం తీసుకోవాలి దాని తర్వాత పదహార వస్తువులు నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని వ్యూహోవాన్ని ప్రేమించి ఆయన మార్గం నడుచుకుని వెళ్ళా నడుచుకొని ఆయన ఆజ్ఞను దయ విధులను మూడు పాయింట్స్ ఉన్నాయి అక్కడ ఆజ్ఞను కట్టడలు విధులను ఆచరించి మనం మీరు నేను మీరు ఆగేకించుకున్నాను అట్లా చేసిన వల్ల నీవు స్వాధీన పరచుకునే తప్పు ప్రవేశించే నిన్ను ఆశ్రయించను కానీ వాళ్ళు అక్కడ విషయం మనకు తెలిసి ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు ఆయన ఆయనను ప్రేమించినట్టు మనం చూడం ఆయన మార్గం మీద మనం చూడం ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధులను ఆచరించినట్టు మనం చూడం కాబట్టి ప్రతి విషయంలో ప్రేమించడంలో ఆయన మార్గంలో ఆజ్ఞనలో కథల్లో నీధులలో వాళ్ళు ఆచరించడంలో అవన్నీ విడిచిపెట్టిండ్రు కాబట్టి వాళ్ళు శపితమైన వారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది క్రైస్తవులకు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకంటే ఇస్రాల్ దేవుడు ఎందుకు శపించిండు అంటే అరే విశ్రాన్ని ఎక్కడ శప్పించిండు యాకోబులో ఎటువంటి మంత్రం లేదు కదా వీళ్ళము ఇస్రాల్పాకుంటే శపించలేకపోయాడు కదా వాళ్ళు దేవుడు ఎందుకు వాళ్ళని విడిచిపెట్టేసి నేను ఇక ఎన్నటిను మిమ్మల్ని దాటికొని అన్నాడు ఆమోసు గ్రంథంలో అంటే వాళ్ళు లైఫ్ ని అంటే వాళ్ళ జీవాన్ని ఎన్నుకోకుండా మరణాన్ని ఎన్నుకున్నారన్న విషయాన్ని మనం అక్కడ ఉన్నాం అది ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నట్టు యాక్చువల్ అయితే నిన్న దినం మనం అర్థం చేసుకుంది ఏంటంటే భాస్కర్ కూడా దాన్ని ఇంటర్ప్రిట్ చేశాడు రవి కూడా మనోజ్ బహుర్ కూడా కొంచెం ఇంటర్ప్రిట్ చేశాడు జీవము అన్నప్పుడు ఇది ప్రకృతి సహజమైన జీవము తల్లి గర్వం నుంచి రావడము తర్వాత రెండవ జీవము రక్షణ అనుభవానికి శాలిబ్రేషన్ కి సంబంధించి అని డిస్కషన్స్ వచ్చినాయి మనకి కానీ ఇక్కడ అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఇది కేవలము ఆ రక్షణ పొందుకోవడానికి సంబంధించిన విషయమైనా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న వాటి గురించి మనం ఇంతకాలం ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు మరికొన్ని పంచుకోవాలనుకుంటున్నా అర్థమైన కాడికి కొన్ని మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయచ్చు ఆ విషయాలను బట్టి కాబట్టి ఇప్పుడు చూడండి ఒక uh, ఒక వాక్యాన్ని నేను చూపించినప్పుడు అప్పుడు ఇది ఎట్లా అర్థం తీసుకోవాలని అర్థం మనం గ్రహించగలం మతేసు వార్త పదో అధ్యాయంలో ఇది చాలా సార్లు మనం ధ్యానించిన వారి అనేక పరిగా ధ్యాని వాటిని మనం చూడండి మత మతేసు వార్త పదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినం సరే పదవ అధ్యాయం కాబట్టి మార్త పదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినం ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన జీవం తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాని దక్కించుకునను ఇది అర్థమంటే ఈ జీవం అనేది ఏదో మనకు బాగా అర్థమవుతుంది తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాను గాని నా తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకునను ఇది ఎప్పుడన్నా ధ్యానించినమా మనం ఎప్పుడన్నా చర్చ సార్లు ఈ వాక్యాన్ని ఇక్కడ ఏమంటాడు తన ప్రాణము దక్కించుకున్నవాడు అంటే జీవాన్ని పొందుకున్నవాడు మనం ఎట్లా దక్కించుకుంటామో మనకు తెలుసు నూతన జన్మ అనుభవం దక్కించుకున్నదే కదా రక్షణ పొంది మన పాపములు ఒప్పుకొని పొందుకున్నదే కదా జీవం అది అదే రీతిగా మొదటి జీవం కూడా అంతే కదా మొదటి జీవము మనకు అనుగ్రహించబడింది అదొక గిఫ్ట్ లాగా గర్భఫలము యహోబాయిచ్చు బహుమానం అనేది వాక్యం కాబట్టి అదొక గిఫ్ట్ లాగా దేవుడు మనకు అనుగ్రహించండి పిల్లలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము కాబట్టి దేవుని స్వాస్థ్యము అని అక్కడ వాక్యం చూస్తా ఉంటాం మనం కాబట్టి జీవం అనేది ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఈ లోకంలో మనకి జాగ్రత్తగా కాపాడుకోవాలంటాడు దానికంటే ముఖ్యమైనది రక్షణ నూతన జన్మ నూతన జన్మ మరీ ముఖ్యమైనది అంటాడు కానీ ఇక్కడ ఏమంటుందంటే ముప్పై తొమ్మిదో వర్షంలో మత శ్రవార్త పడవనే ముప్పై తన ప్రాణము దర్శించుకున్నవాడు దాన్ని పోగొట్టుకు అంటే దాన్ని పొందుకుంటాక ఎందుకు పోగొట్టుకుంటాం మనం దీని అర్థం ఏంటంటే రసణ పొందిన వారి గురించి మాట్లాడుతుండే విషయం రసణ పొందిన వారు దీన్ని ఎట్లా పోగొట్టుకుంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా ఆ నా నిమిత్తం కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుని అన్నాడు ఇది ఆ మనం అర్థం విషయం కాబట్టి గతంలో మనం చూసినప్పుడు పాత నిబంధన పుస్తకాలలో చూసినప్పుడు ఎవరన్నా ఇటువంటి అనుభవం పొందిండరా తన ప్రాణాన్ని ప్రభు కొరకు పోగొట్టుకున్న వారు తిరిగి అన్న విషయాన్ని ఎక్కడ మనం ఎందుకంటే తెలుసు పాత నిబంధన కాలంలో ఇవన్నీ నెరవేర్నాయి కాబట్టి మన కాలానికి తిరిగి తీసుకొచ్చిండి దేవుడని వారికి దృష్టాంతం మీద జరిగే దీదాంతం అందున మన కొరకు బుద్ధికరడం ఒకటి తన ప్రాణం దక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాను గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్షించుకున్నాను అంటే ఇది చాలా మంది ఏమంటారు అంటే ఈభుఖరుకు ప్రాణం త్యాగం చేసిన వాడు అంటే చనిపోయినవాడు ఏసు ప్రభుత్వం తమ ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఇహో తిరిగి పొందుకుంటుంటాడు కానీ దానికి సంబంధించిన కానే ఈ వాక్యం నేను ఎట్లా ఇప్పుడు తన ప్రాణాలను దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాను గానీ నా నిమిత్తం తన ప్రాణంలో పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాను కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది ఎటువంటి దేనికి సంబంధించిన ప్రాణం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అనేది అక్క జీవం ప్రాణం అన్న ఒకటే కదా కాబట్టి పురాణ చెప్తాడు నా కొడు నా నిమిత్తమే మీరు పోగొట్టుకున్న వారు అన్న కూడా ఒక విషయం జ్ఞాపం చేస్తాడు ఎక్కడంటారు చెప్పండి నా కొడకై ఫార్ మై సేత్ అంటాడు కదా ఫార్ మై సేత్ అంటాడు ఎవరికన్నా జ్ఞాపంకి వస్తుందా చూడండి మత్త వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఉంది ఆ విషయం మత్తస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో నా నామం నిమిత్తము అన్నదమ్ములనైన అక్కచెల్లైన తండ్రినైనాను తల్లినైనాను పిల్లలనైనను భూములనైనను ఇంట్నను విడిచిపెట్టిన ప్రతి ఒడను నూరు లెట్లు పొందును ఇదిగాక నిత్య జీవను ఇప్పుడు మీకు అర్థం కావాలా ఇదిగాక అంటున్నాడు కాబట్టి నా నిమిత్తము అన్నిటినీ పోగొట్టుకున్నవాడు విడిచిపెట్టినవాడు విడిచిపెట్టినవాడు ప్రతి వాడును నూరు రెట్లు పొందిను ఇది కాక అంటున్నాడు మళ్ళా ఇది కాక నిత్య జీవంలో కాబట్టి ఇది కేవలం రచన సందేశానికి సంబంధించింది కాదని ఇప్పుడు నాకు అర్థమైంది ఇరవై ఈ లోకంలో ఏది విడిచిపెడతావో ఏసుక్రీస్తు నామం కొడుకు అది ఈ లోకంలోనే నూరు రెట్లు పొందుకుంటావు అంట ఇరవై తొమ్మిదవ అర్థమైతేనే ఆ వాక్యం అర్థం అవుతుంది మనకి జీవం అనేది ఎవరు దాన్ని పోగొట్టుకుంటారో ఎవరు నా నిమిత్తమై దాన్ని పోగొట్టుకుంటారో దాన్ని తిరిగి పొందుకుంటారో అన్నప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఏంటంటే రెట్లు తిరిగి పొందుకుంటారంట ఈ లోకంలోనే ఇది కాక నిత్య జీవం కూడా రెండవ పాయింట్ ఈ ఒక్కటే క్లూ నాకు మొత్తం ఆన్సర్ ఇచ్చింది లేకపోతే నాకు అది నిన్న రిలీజ్ నిన్న ఆ ప్రేయర్ వేరే వేరింట్లో ఒకరింట్లో ప్రేయర్ ల కూర్చుంది దే అంతా నడుస్తా ఉంది ప్రేయర్ బల్ అయిపోయింది వాక్యం అయిపోయింది ప్రార్థనలు ఉంది మైండ్ కానీ నాకు అది దొరకతలేదు కొంచెం క్లూ దొరికింది అక్కడ ప్రార్థనలు కానీ పర్ఫెక్ట్ దొరకలేదు ఇప్పుడు దొరికింది పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇరవై వచనంలో నా నిమిత్తము అనదముల నేను లైఫ్ అంటే దాని తర్వాత వచ్చిన దుడవు అదొక నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ దాని తర్వాత యవనుడవు అదొక ఎక్స్పీరియన్స్ దాని తర్వాత పెదవాడివి దాని తర్వాత మ్యారీడ్ కేరియన్స్ దాని తర్వాత నువ్వు గ్రాండ్ ఫాదర్ అయితే లేక తాత అయితే అదొక ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అన్నట్టు నువ్వు ఒక సహోదరునివి నువ్వు ఒక సహోదరివి ఇవన్నీ లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ అన్నట్టు అంటే ఆయన చెప్పిండేంటే నా నిమిత్తము ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో అంటే అది మరణానికి సంబంధించింది కాదని ఇప్పుడు అర్థమవుతున్నాను వేసుక్రీస్తు నామం కొరకు నువ్వు ఏది త్యాగం చేస్తావో అది లైఫ్ అనేది జీవితం పోగొట్టుకోవడం అంటే త్యాగం చేయడం అంటున్నాడు నా నిమిత్తము నువ్వు దేన్ని త్యాగం చేస్తావో ఇది చెప్పండి ఇరవై తొమ్మిదో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు వ్యవసాయ గురించి కాదా యోగ గురించి కాదా మూస గురించి కాదా ఎవసేపు పోగొట్టుకున్నా లేదా అన్నదమ్ములను తల్లిని ఎప్పుడో పోగొట్టుకున్నాడు తండ్రిని పోగొట్టుకుంటా లేదా వాళ్ళందరినీ విడిచిపెట్టిండదా విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని ఊరికి వెళ్ళిండా అండి దేశానికి వెళ్ళిండు అక్కడ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే యువసేపు కళలు ఎప్పుడు నెరవేరినాయి అంటే అన్నిటిని విడిచిపెట్టినాకనే నెరవేరినాయి లేకపోతే ఉత్తర కళలు కంటా ఉన్నాడు క్రైస్తవ జీవితం కూడా అంతే మనం అన్ని కళలు కంటా ఉంటాం ఎన్నో కళలు వస్తా మనకి భవిష్యత్తుకి సంబంధించిన కళలు మనం ఎట్లు ఉండబోతున్నాము మనం ఎట్లా దేవుంచబోతుడు మన సేవను ఎట్లా కొనసాగించబోతున్నాడు అన్ని చూపిస్తున్నాడు కళలు ఎందుకు దాన్ని నెరవేర్చలేకపోతున్నాం మనము ఇరవై తొమ్మిదవ వర్షాన్ని ఆయన నామం నిమిత్తము మనం ఏమి కూడా నా ఎక్స్పీరియన్స్ అన్ని ఎట్టి విడిచిపెట్టేసింది నా లో నేను అన్ని వీటి మీకు ఏ అటాచ్మెంట్స్ ఉన్నాయో అన్నిటి విడిసిపెట్టేసిన బాధ్యతలు నిర్వర్తించిన ఒక అన్నలాగా ఒక కొడుకులాగా నా బాధ్యతని నిర్వర్తించిన ఒక అన్నలాగా తమ్ముళ్ళ జీవితాలలో బాధ్యత నిర్వర్తించిన వాళ్ళ చదువుల కొరకు వాళ్ళ భవిష్యత్తుల కొరకు వాళ్ళ పెళ్లి కొరకు అన్ని రోల్స్ పాటించిన ఏ బాధ్యత నిర్వర్తించాలో అవన్నీ నిర్వర్తించేసిన అంటే ఓ రకంగా ఏంటంటే నా జీవితాన్ని అక్కడ నేను ఇచ్చేసిన విడిచిపెట్టేసిన త్యాగం చేసేసిన అదే నేను సెల్ఫిష్ లాగా ఉంటే ఈ రోజు నేను కోటీశ్వర్ అయ్యట లో ఎన్నో బైళ్ళు తగ్గట్టు నేను నేను విపరీతంగా డబ్బులు సంపాదించిన కానీ ఏ రోజు కూడా నేను ఒక హోటల్లో ఓ ఉండేది ఒక్కని కూర్చొని బిర్యానీ తిగింది లేదు మొత్తం ఇన్వెస్ట్ చేసిన మనుషుల జీవితాలలో సేవలో ఎక్కడ పడత అప్పుడు నాకు అర్థమైంది ఆయన నిమిత్తము ప్రాణం విడిచిపెట్టడం అంటే ఇదే అర్థం ఆయన నిమిత్తము దాని పోగొట్టుకోవడం అంటే ఇదే మన మొదటి జీవితాన్ని ఎంతగా పోగొట్టుకుంటే రెండవ జీవితాన్ని పొందుతాం కానీ అది మొదటి జీవితాన్ని నూరెట్లు పొందుకుంటాం మనము ఏది ఏదైతే ఆశిస్తున్నామో అవి పొందుకుంటున్నాం ని వాటిని విడిచిపెట్టాలంటున్నాడు అది టెస్టింగ్ అన్నట్టు నువ్వు నిజంగా నీ జీవితాన్ని ఆయన కొరకు విడిచిపెట్టగలవా అనేది ఒక టెస్టింగ్ అన్నట్టు నువ్వుసేపు చిన్న వయసులోనే తన అన్నదమ్ములందరినీ విడిచిపెట్టాల్సి వచ్చింది తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సి వచ్చింది తన భవిష్యత్తుని విడిచిపెట్టాల్సి వచ్చింది ముఖమొక్క దేశానికి పోయి అను జీవితం జీవించింది అక్కడ కూడా తన జీవితాన్ని విడిచిపెట్టింది ఆయన కలుసుకుంటే ప్రతిపదింట్లనే గొప్పవరేటోడు సమర్పించుకోండి ఏంటి నేను ఎత్తి ప్రశ్న పాపం చేయనని అక్కడేషన్ జీవితాన్ని అంటే ఈ లోకాన్ని అక్కడ మనందరికి ఎటువంటి అనుమానం జరుగుతూ ఉంటాయి యువసేపు మన జరిగిన అనుభవాలు అందుకే యువసేపు మన ప్రభుత్వం ఒక నీడ వంటి వాళ్ళ కనిపిస్తుంటున్నారు జీవిత విధానం మొత్తం త్యాగం తీసుకుంటూ మొత్తం ఎక్స్పెక్టేషన్ ప్రాణం సాయటం ఉక్కు ముఖం తెలియని దేశము వాసరాని దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ ఎంతగా శండి చూడండి చెయ్యని తప్పు జైలుకి వెళ్ళండి మనం అట్లా ఒప్పుకుంటామా కేసులు వేస్తాము చేస్తాము అంటే మన మొదటి ప్రాణాన్ని తిరిగి పొందుకోనికి ప్రయత్నిస్తూ ఉంటాం దాన్ని పోగొట్టుకో మనం కాబట్టి ఈ లోకంలో జీవాన్ని ఎంతగానో త్యాగం చేయగలిగితే దానికి మనము ఏదంటే అనాథ ఆశ్రమం పోయినప్పుడు నా పిల్లలు చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కానీ ఏ రోజైన వాళ్ళకి మనం అన్నం పెట్టిందమా వృద్ధాశ్రమం పోయినప్పుడు ఏ రోజైన వాళ్ళకి మనం ఒక ముద్దాన్నం పెట్టగలిగినమా సాక్రిఫైస్ చేయలేదు మనం క్రిస్ ఎందుకు క్రైస్తవులు దేవుని అందరూ అభివృద్ధి పొందలేకపోతున్నారంటే ఈ ఇరవై తొమ్మిదో ఒకటి దానికి కారణం మీ ఆయన క్రీస్తు నామం మీద తెరించుకున్న నువ్వు ఏసు క్రీస్తు నామం మీద తెచ్చుకున్న నువ్వు ఆ నామం కొరకు ఎప్పుడూ నువ్వు త్యాగం చేస్తాడు ఏది త్యాగం చేస్తున్నావు డబ్బులు చేస్తే ఎవరికైనా ఆశ ఉంటుంది దాన్ని కానీ ఇవ్వగలమా ఎవరికైనా ధైర్యంగా లేని వానికి వాడి జీవితంలో నువ్వు చేయగలవా మనము కేబిపిఎం లో ఒక విషయం చెప్తా ఉంటాం మనకు వేరే సేవకులకు తేడా వేరే సేవకులు మనుషుల నుంచి డబ్బా చేస్తూ ఉంటారు కానుకల రూపకంగా అది కరెక్టే బైబుల్ వాక్యం ప్రకారం కరెక్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ అనుభవం రావాల వారి జీవాన్ని ఇచ్చేయడం అన్న అనుభవం మనం కల్పించాలి ప్రతి జీవితాలలో ఆ కాంగ్రిగేషన్ గురించి చెప్తున్నారు సాధారణంగా పాస్టర్స్ కానుకలు తీసుకున్నప్పుడు కాంగ్రిగేషన్ చెప్తారు ఏంటంటే మీరు ఈ డబ్బులు ఇవ్వకపోతే మీరు ఏ రీతిగా అభివృద్ధి చెందుతారని చెప్తూ ఉంటారు వాక్యాలు అది తప్పలేదని నేను చెప్తున్నా ఎందుకంటే కాంపులేషన్ కూడా మా నేర్పాలి కదా ఏసుకృష్ణ నామం నిమిత్తమే వారి జీవితం వారి ప్రాణాన్ని వెచ్చిపెట్టాలా పోగొట్టుకోవాలా అంటే మరణానికి సంబంధించింది కాదని చెప్తున్న వాక్యం అది జీవాన్ని నీకు నీకు జీవాన్ని ఇతరులకు కొడుకు నువ్వు త్యాగం చేస్తూ ఉండాలి ప్రతిరోజు వెరకు జీవితం అంటే అదే ప్రతిరోజు దాన్ని త్యాగం చేస్తా నువ్వు నూరు రెట్లు పొందుకుంటా ఉంటావు ఆ జీవాన్ని శివనానికి నువ్వు పేదరికంలో ఉన్నావు పేదరికంలో ఉన్న కూడా నీ టైము నీ ఎనర్జీ నీ ఉన్న సంపాదన మరీ పేదవాళ్ళకి నువ్వు ఇన్వెస్ట్ చేస్తా ఉంటావు దేవుడు నేను అక్కడి నుంచి లేపుతా ఉంటాడు ఈ వసవితం అంటే కదా ఏమీ లేని జీవితం ఉంది ఒక ప్రైమ్ అయినాడు చరిత్రలో చాలా బాగా అనుభవించింది తిరిగి లెచ్చడా లేదా ఈ ఇరవై తొమ్మిదవ వర్షాన్ని మనం జాగ్రత్తలో తీసుకుంటే ఈ లోకంలో ఆయన నామం నిమిత్తము ను ఏమి పోగొట్టుకుంటావో దాన్ని నూరు రెట్లు పొందుకుంటావు ఇది కాక నిత్య జీవనం పొందుకుంటావు స్వతంత్రించుకుంటావు కాబట్టి లైఫ్ అనేది ఆయన మన మన ఎదుట జీవాన్ని మరణాన్ని పెట్టిన అంటాడు ఎందుకంటే నువ్వు జీవాన్ని కోరుకుంటే మేలు ఉంటుంది నీకు మరణాన్ని కోరుకుంటే కీడు ఉంటుంది నీకు శాశ్వతంగా కానీ ఈ లోకంలో మనుషులందరూ ఏం కోరుకున్నారు తెలుసా ఓల్డ్ లైఫ్ నే కోరుకున్నారు కానీ నూతన జీర్ణం కోరుకోలేకపోయినారు వాళ్ళు అందుకు ఈ వైరస్ వచ్చి మొత్తం బిజినెస్ గుర్తిపడేసింది ప్రపంచంలో ధనికులు అంతా దరిద్రులు అయిపోయినారు దరిద్రులే కాదు వారి మరణం కూడా మరణం కూడా పొందాల్సి వచ్చింది వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది మనం ఆ లైసెన్స్ తీసుకుంటున్నా మీరు వచ్చి సరే నేను ఇక్కడికి స్టాప్ చేస్తాను ఎవరికన్నా ప్రేరేపణ కలిగితే ఆ మీరు పాలు పొందొచ్చిందో లేదంటే నేను మీ కథ చెప్పిన కేవలం మనం ధ్యానించడమే కాదు కొంతసేపు పాలు పొందొచ్చు మనం వీటిల్లో మనం కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనే విషయాన్ని కాబట్టి ఎవరైతే దీన్ని పొందుకుంటారో దాన్ని ఎవరైతే దీన్ని వెతుక్కుంటారో దాన్ని పోగొట్టుకుంటారు ఎవరైతే దాన్ని పోగొట్టుకుంటారో మన ప్రభున్నామం నిమిత్తమై దాన్ని తిరిగి పొందుకుంటారు ఎట్లా పొందుకుంటారు నూరు రెట్లు ఏవో తిరిగి డబుల్ మెజర్ హండ్రెడ్ పర్సెంట్ తన పిల్లల్ని పది మంది కదా పిల్లలైన చనిపోయిన వాళ్ళు పది మంది తిరిగి మళ్ళా పది మంది పిల్లల్ని అనగలిగింది ఆయన అంటే ఆ పది మంది పర్లోకంలో ఉన్నారు పది మంది ఈ లోకంలో అంటే హండ్రెడ్ పర్సెంట్ కదా ఏంసేపు కూడా అంతే కదా తిరిగి తన అందరంలోనే తన పొందుకుండా లేదా హండ్రెడ్ పర్సెంట్ పొందుకుండా అయినా వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని నెరవేర్చండి వారి జీవితాలలో ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని పాటించాడే అందుకే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించాడు అని ఎందుకు చెప్పిండే ప్రభు తన నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు వాళ్ళను జీవించను అన్నాడు ఇదే వాక్యం మేము నూర రేట్లు ఈ లోకంలో అనుభవించాలి ఆనందించాలి దేవుని ఎందుకంటే అవన్నిటిని ముందు ఆయన కొరకు సాక్రిఫైస్ చేయడం మనము ఆస్తులను ఏసినపై సమర్పించి స్థుతించుడి అని పాట పాడుతూ ఉంటాం ఎవరు చేయలేరు అట్లా వాటన్నిటిని మనము ఆయనకు సమర్పించుకొని ఆయన నామం నిమిత్తం త్యాగం చేయగలిగితేనే గాని మనము సరిగా వీటిని అభివృద్ధి పొందలేం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి పొందుతాం దాని తర్వాత నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటాం ఈ లెసన్స్ నేర్పడం కోరికే దేవుడు మనకి ఈ యొక్క టాపిక్ ఇచ్చాడు నేను దీన్ని ఇక్కడ కాపేసి మరికొన్ని పాయింట్స్ మనం దీని డిస్కస్ చేద్దాం ఇది కంటిన్యూస్ గా ఒక వన్ వీక్ అయితే పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ మనకు వస్తుంది నేను అనుకుంటున్నాను కాబట్టి ఆయన సంపూర్ణమైన జీవం ఇస్తానని నేను అడ్డమ్మ మరి సంపూర్ణం అంటే కదా ఈ లోకం దృష్టిలో అర్థం చేస్తే ఈ లోకపు మ్యాథమెటిక్స్ ప్రకారంగా సంపూర్ణం అంటే హండ్రెడ్ దొంగవాడు దొంగ వాడు దొంగ వచ్చిన ప్రేమ చేస్తాడు హత్య చేస్తాడు నాశనం చేస్తాడు కానీ నేను గొర్రెలకు మంచి కాపాన్ని నేనేం చేస్తాను గొర్రెలకు జీవ ఇవ్వడానికి వచ్చిన ఈ జీవ విధానాలనేది ఒక దశ నుంచి ఒక దశకి మనల్ని లోకంలో ఎక్కడ దొంగలి అక్కడిలాగా ఉండడానికి వీల్లేదనేది ఇది క్రైస్తవ జీవితానికి హెచ్చరిక అన్నట్టు ఈ వాక్యం నువ్వు ఎక్కడున్న స్థలంలో అక్కడ ఉండడానికి వీల్లేదు దానియల్ అంతే కదా ఆయన ఆయన యూద గోత్రంలో పుట్టినవాడు చాలా మంది తెలియని విషయం అది కానీ దావిదు వంశస్థుడు ఆయన దానియల్ కానీ దానియల్ అదే ఇస్ట్రాల్ దేశంలో ఉండితే బాణసలాగా ఉండేవాడు ఇస్ట్రాల్ దేశంలోకి వెళ్ళి వెళ్ళిపోయిడు ఆయన దర్శనాలు ఆయన కళలు అన్నీ అక్కడ నెరవేరినాయి ప్రైమ్ మినిస్టర్ అయింది ంతే కదా అదర్స ఒక అనాథ బాలిక ఒక అనాథ బాలిక హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి పొందింది ఆయా రాజు భార్యా పారసీక దేవుని బిడ్డలందరూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే త్యాగం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పండి దేవుని సేవ కొడుకు ఎవరు త్యాగం చేసుకుంటాడు ఏ పాస్తా దేశ త్యాగం చేస్తున్నారు లైఫ్ అందుకే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి పొందుతున్నారు ఎందుకంటే పాస్టర్స్ ఎప్పుడు ఇతరుల నుంచి ఆశిస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేవారు పాస్టర్స్ అందుకే మనలో ఎంతో మంది పాస్టర్స్ వాళ్ళ ప్రాణాలు కూడా బాగుంటున్నారు ఈ వైరస్ కి ఇది బహు దుఃఖకరమైన మనం కరెక్ట్ గా అర్థం ఓకే అని చూపిస్తున్నా కాబట్టి ఎందుకు ఆయన నామం నిమిత్తం వీళ్ళు త్యాగం చేయలేకపోయి ఉన్నారు కొంతమంది పాస్ చేస్తుందని వాళ్ళ గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను సేవకులు ఉన్నారు త్యాగపూరితే మేము జీవితాన్ని వేస్తావాళ్ళు ఉన్నారు కానీ అపండెంట్ లైఫ్ వాళ్ళు చెప్తారు లోకంలో కానీ ఈ ప్రామిస్ చెప్తుంది మత పంతొమ్మిది ఇరవై తొమ్మిది వస్తుంది అదొక ప్రామిస్ ఈ లోకంలో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి పొందాలి ఏ పని చేసినా ఉద్యోగపరంగా వ్యక్తిగత జీవితంలో సాంఘిక జీవితంలో ప్రతి విధమైన జీవితంలో ఆత్మీయమైన జీవితంలో ప్రతి విధమైన జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి పొందాలనేది ఈ వాక్యం చెప్తుంది అందులో దాని నిమిత్తమై సాక్రిఫైస్ చేయకపోతే టైం ఇన్వేస్ట్ చేయకపోతే ఎట్లా వస్తుంది ఇది బహుకరమైన వాక్యం ప్రైవేట్ స్ట్రీలో మనం చూస్తూ ఉంటాము ఎంతో మంది స్టార్టింగ్ లో ఉండే మంది ఉంది ఇప్పుడు ఎందుకు వాళ్ళు సాక్రిఫైస్ చేయకపోతారు వాళ్ళు శరీరమైన లైఫ్ కొరకు ప్రయాసపడతా ఉన్నారు అందుకు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధిలోకి రాలేకపోతున్నారు కాబట్టి ఇది కొంచెం కష్టతరమైన వాక్యం అయినా మన యొక్క మన పునా ఏజ్ లోవే కాబట్టి ఆయన మీద కట్టుకున్న ఈ జీవితంలో నువ్వు అబండెంట్ లైఫ్ రావాలా అంటే మటుకు మీ లెవెల్ ఆఫ్ లైఫ్ నుంచి ఒక లైఫ్ లెవెల్ నుంచి ఇంకొక లైఫ్ కి నువ్వు ఎదగాలంటే you like an ikshala we shouldn't we need to invest time energy and all our resources in others idi ministry seva jeevitamena nam nam manam chusukuntala mana jeevantaam idi chestane undalo appudenu abundant ga abundant life letha sampoorna mana jeevanindu chustogalenu nee chetallo atondi bhagya ni prabham anagarinchalanth prarthistham varshagara bhagadeva meeku varanaal nainu ఈ రోజు అబండెంట్ లైఫ్ అనుభవించలేని చేతిలో ఉన్నది క్రైస్తవ జీవితం ఎక్కడేసిన గొంగలి అక్కడే పేదరికంలోనే ఉన్నారు ఆధ్యాత్మికంగా కూడా పేదరికంగా శారీరకంగా కూడా పేదరికంగా ఈ సంఘంలో కూడా పేదరికంగానే ఉన్నారు ఉద్యోగస్తులలో కూడా పేదరికంగా ఉన్నారు ప్రభావ ఎక్కడ కూడా అభివృద్ధి ఎందుకంటే వాళ్ళు దేవర్ నాట్ ఫీల్డింగ్ టు లెట్ దేర్ లైఫ్ కు వారి జీవితాన్ని వాళ్ళు త్యాగం చేస్తలేరు ఎక్కడ కూడా వాళ్ళు త్యాగం చేసి బిడలగా వాళ్ళని ప్రేరేపించండి ఈ వాక్యాన్ని అర్థం చేయకపోయండి అనేకులు విన్నులాగనేటువంటి వాక్యాలు విని బలపరుచుకొని ఇంత మీదట ప్రాక్టీస్ చేయాలా త్యాగం చేయడం కొరకు వాళ్ళ జీవితాలని అందుకే శిష్యులలో ఎవరు కూడా ప్రాణం పోనంత వరకు ఇంకటే వాళ్ళకి ఇది నూరు రెట్లు నేను అభివృద్ధి పొందాలా అదే రీతిగా నీటే ఈ త్యాగపూరిత జీవితం దీన్ని విడిచిపెట్టాలా అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు వాటి సత్యాన్ని గ్రహించడం దాన్ని పాటించి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా తయారు చేయమని మీ యొక్క వాక్యానికి తగినట్లు జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక్కొక్కరుగా మనం ప్రార్థన చేసాం విజయ బేర్ ఉన్నారా ఉన్నా చేస్తారా చూత్రం ప్రాభా పరిశుద్ర గొప్పదేవా సర్వశక్తి సంపూర్ణ మోహన్నత మధ్య మస్యపరగతాండి పరిశుద్రానికి చేస్తున్నా గొప్పదేవా ఈ గడిచిన కాలంతో ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుని ఆయన మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడినాయన మీ కృపలో మీకు వినికిళ్ళు మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభావ దాన్ని నీకు వర్ణాలు ప్రభావ నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు సోతాలు అర్పించుకుంటున్నయన సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఐశ్వర్యం నీకే కలుగును నాక హలలుయ ఇక ఉదయ కాల సమయంలో అయినా మీ వాక్యం దాని మీరు మాత్రం మాట్లాడనారు ప్రభా అనేక పర్యాల నుంచి మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభా ఉన్నారు ప్రభా నీకు వన్నాను ప్రభా నా దేవ ఈ ప్రభావ జీవితం మేము జీవించాలా ప్రభా మా జీవితాలు ఏ సుకరిస్తూ నామ కొరకు త్యాగం చేసుకుని ముందుకు పోలానా ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాత్రం మాట్లాడుతున్నారు అయినా నీకే వన్నాలు పరశు దొరక దేవా ఆ జీవం సమృద్ధిగా చేసుకోలేగన ప్రయాసం కొరకు మేము విషయం ప్రభావం మీరు మాత్రం మాట్లాడుతున్నాను అయినా గొప్ప దేవానికి వందాలేసు ప్రభా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం ఒకవేళ అలాంటి జీవితం మేము జీవించకపోతే ఇప్పుడే ఆక జీవితం మేము జీవించాలా ఈ వాక్యం మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభా ఈ రోజు నుంచి ఆయన ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం అయినా శిష్యులు కూడా ప్రభావ ప్రాణం పూర్ణంతగా ప్రభా ఆ వాక్యాన్ని పట్టుకుని ప్రభావ వాళ్ళ ఇల్లును అన్నదమ్ములను సమస్తాన్ని ప్రభావ విడిచిపెట్టి ప్రభావం లెమ్మడించినయన నీకు అన్నా ప్రభావ పేదలు అడిగిన ప్రభా ఆయన ఇస్తు ప్రభా నీ నిమిత్తం మేము అన్ని విడిచిపెట్టి వస్తున్నాం మాకేంది ప్రభ అన్నప్పుడు ప్రభా ప్రపంచ పునర్జన్మందు ఇస్తాల్లో గోతులు పన్నెండు గోతుల వరకు మీరు తీర్పు తీరుస్తారు సింహసమే కూర్చోని మీరు మేము మాతో మాట్లాడారు ప్రభా ఆయన ఇసుప్రభ ఎంతో గొప్ప ధనిత ప్రభా అని నీకు వన్నాడు ఆ రీతిగా ప్రయాస పడే ఆ మీరు అన్నారు ప్రభా ఆయన ఈసు ప్రభా ఎక్కువగా ఈ లోపల మేము దేన్ని ప్రేమించదు ప్రభావ ఆయన ఇసుప్రభ నా తండ్రి మీ మా ప్రాణం పోయినా పర్లేదు ప్రభావి నిత్య జీవనం దక్కించుకుంటాను మేము మాట్లాడు మాతో నీకు వన్నాళ్ళు ఇసుప్రభ నా ప్రభా ఈ వాక్యం ఎంతో కష్టతరం ఉంది అయినా కాని ప్రభా నీకు సమస్తం సాధ్యం అయినా గొప్పదేవా నీకు వన్నాాలైనా గొప్పదేవ్ ఈ వాక్యం మేము పాటించాలా ప్రభావ ఎందుకంటే ప్రభావ మీరు అన్నారనైనా కష్టించి ఫలించి అభివృద్ధి పొందామన్నారు ప్రవ్వా అది ఆత్మీయ జీవితంలో గానీ ప్రభా సాంఘిక జీవితంలో సమస్త ప్రవర్తనలో మేము అభివృద్ధి పొందాలని మీ చిత్తమైన వాక్యం చెప్తుంది ప్రవ్వ కాబట్టి ప్రవ్వా ఏ రీతిలో గానీ అభివృద్ధి లేదు ప్రభావ ఏ దశలో కానీ అభివృద్ధి లేదు ప్రవ పది దశలో మేము ఆదితనే ఉన్నాం ప్రభావ క్షమించమంటే ఆది కృపజీపించాను ఈ వాక్యం ద్వారా మరొక అవకాశం మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ఏ రీతిగా మేము ముందుకు పోవాలనే విషయం ప్రభావ మీకు వర్ణాలు ఇస్తానికి స్తోత్రం అయినా ఈ వాక్యాన్ని పట్టుకొని మేము ముందుకు పోవాలా ప్రభావాయినా ఏసుక్రీస్తు నామం కొరకు ప్రభావ మేము నాయన ఏసు ప్రతి మేము త్యాగం చేసుకోవాలా ప్రభావ ప్రతి దశలు చెప్పిన ప్రతి వాక్యం మేము పాటించి ముందుకు పోవాలా ప్రభావా ప్రయాసాన్ని మాకు అనుగ్రహించి మాకు ప్రాధిస్తాం ఎన్నో ఆటంకాలు వచ్చినా కానీ ప్రభావ మేము ముందుకు పోవాలన్నా సహాయపడిన మీ వాక్యం పట్ల మాకు ఆసక్తి అధికం చేయమని ప్రార్థిస్తామైనా గొప్ప దేవ ఈసు మేము వినే చే పాటించాల ప్రభావ దశలో మేము పాటిస్తున్నాం ఒక దశలో విడిచిపెడతాం క్షమించమని ప్రార్థిస్తామైనా అది సంపూర్ణంగా మేము పాటించినప్పుడు ఆ సంపూర్ణమైన జీవాన్ని మేము పొందుకోగలం ప్రభావ ఆయన నీకు అన్నాను ఇసు ప్రభావ ఆయన ఇసు ప్రభావ లోతైన విషయం ప్రభావ ఇది ఇది మర్మంగా ఉంచబడింది కానీ ఈ రోజు మాకు రిలీజ్ చేసిన ప్రభావ మా జీవితాల్లో ప్రభా మీకు వన్ లాస్ ప్రభా ఆ వాక్యాన్ని పట్టుకో ముందు ముందుకు సాగిపోవాలా విశ్వాసంతోనే మేము ముందుకు పోవాలా ప్రభ అనుమానించేది లేదు ప్రభావ భయపడితే అసలేదు ప్రవ్వా ఎందుకంటే ప్రభావ భయపడిపోయి నమ్మిక మాత్రం ఉంచేవన్నారు ప్రవ్వా సమస్తం మీరయ్యేందుకు ప్రభావ మేము దేని భయపడగలం ప్రభావ శిష్యుల సత్యం తెలుసుకుని ప్రభావ వాళ్ళ జీవితాలే త్యాగం చేసుకుని వార్త ప్రకటించినారు ప్రభా ఈ సత్యం కొడుకునైనా అలాంటి త్యాగపూరితమైన జీవితాలు మేము కూడా మీ గొప్ప గొప్ప గొప్ప బిడలనైనా మీ యొక్క బిడలు మీ సేవకులు ప్రభావ ఆ పుస్తల కాలం కానీ పాత నిబంధనలు కానీ కానీ ప్రభావాతీ ఒక్క బిడలు అని మీ కొరకు త్యాగం చేసుకున్న జీవితాలు ప్రభావ ఎవరి దశలో ఉంచే ప్రభావాళ్ళ జీవితాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అందించినారు ప్రభా మీ వాక్యం కొరకు ప్రభావ అది నెరవేరేంత వరకు ప్రభావాయన ఇష్టప్ర మీరు వాళ్ళని పరిశోధిస్తున్నారు ప్రభావాళ్ళని పడిపోతున్నారు ప్రభావ బిడ్డలు మీరు కాపాడుతున్నారు నాయన నీకు వందలు ప్రభావ మీరు అభిషేకించిన బిడల్ని మీరు రాజులు మీరు గద్దించిన ప్రభావా అభిషేకించిన వాళ్ళు ఎవరిని కూడా దృష్టిలో ముట్టనీ లేదు ఓ ప్రభా ఈ సత్యం ప్రభావ ఈ రోజు మాకు బయలుపరిచినందుక నీకు వన్నాలు ప్రభావ గొప్పదేవా అలాంటి జీవితం జీవించే వారికి ఏ హాని జరగదు అని మీరు మాతో మాట్లాడుతున్నారు నీకు వన్నాను ప్రభా గొప్పదేవా మతపరమైన జీవితంలో ప్రభావ నైనా ఇష్ట ప్రభావం అట్లనే జీవిస్తాం కొంతకాలం నుంచి ప్రభా నైనా ఇస్తు ప్రభా గొప్ప జన్మని ఆ రీతిగా జీవిస్తుంది కానీ ఆ సత్యం మీరు మాకు బయలుపరిచినప్పుడు ప్రభావ మాకు కనివి కలిగింది ప్రభావ ఈ సత్యం పట్ల మాకు ఆసక్తి కలిగింది కనుక ఈ వాక్యం మేము అర్థం చేసుకోగలుగుతున్నాం అది కేవలం మీ కృపనేనైనా మీ యొక్క కృపనే మీకు ఓ ప్రభావ ప్రేమ నేను ఆయన నీకు అన్నాలేసయ్యా గొప్ప దేవ మేము ఈ వాక్యాన్ని సంపూర్ణంగా మేము పాటించి ముందుకు పోబిడలుగా తయారు చేయండి మరి విశేషంగా ప్రభావ అనేకులు ప్రభావితం అనుభవపూర్వకంగా ప్రేమతో మేము ప్రకటించాలా ప్రభావ మీ జీవాన్ని వాళ్ళు సమృద్ధి ఓ ప్రభావ నిత్య అడుగు పెట్టాలని మీరు మీరు మాట్లాడినారు ప్రభావ నీకు వన్నాలేసయ్యా గొప్ప దేవ వాటితో పాటు నిత్య జీవములను అనుభవించబడు అని వాక్యం అని ప్రభావ ఈశ్వరు ప్రభాని అతని మీకు ఎన్నో విషయాలు ఈ రోజు మాత్రం మాట్లాడినారు ప్రభానికి వన్ ప్రభావ మేము ఎంతగానో ప్రవాల్సిపోతా గానీ ప్రభావ మీ వాక్యం మేము మెచ్చిపెట్టుకున్న ప్రవ్వ మాకు కలిగిన దాన్ని మేము గట్టిగా మేము పట్టుకోవాలా ప్రవ్వా శరీరమైన జీవితం శరీరమైన విధాలు ఉంటాయి కొట్టివేంటి ప్రభావాత్మీయ జీవితంలో మేము అంచెలంచెలుగా మీ వాక్యములు మీకు ఎదగాల మరి విశేషంగా ప్రవ అపో ప్రవ పిలిసిన పునాది అంటే ఏసు ఆ పునాది ఆ ఒక పునాది మీద ప్రభావ జీతాలు మేము కట్టుకోవాలా ఆ పునాది మీద వాడు కథలు చెబడడు ఓ ప్రభా కథలకు నిత్యం సీయను కొండవల్లి ఉంటాడు వాక్యం చెప్తుంది ప్రవ్వ ఆయన మీ పునాది మేమే కట్టబడాలా మా జీతాలు మీకు కట్టుకోవాలా ప్రభావ్వా మీరు విశ్వసించు అతి అతి పరిశుద్ధమైన అందరినీ మిమ్మల్ని మీరు కట్టుకునిచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థించమన్నారు నిత్య కొరకు ప్రార్థించమన్నారు ఆయన ప్రేమ కొరకు కాచుకోమన్నారు ప్రభావ ఆ కలవరిశిల్లో మీరు చెప్పిన ప్రేమను మేము చూస్తూ ప్రవ్వా ఆ ప్రేమను మేము అనేకలు ప్రకటిస్తూ ఆ ప్రేమలో నిలిచింది ప్రవ్వా అనేకులు మీ చింతకు మీరు నడిపించాలా ప్రభావ కానీ శివజీతం నడిపించి ఇంకా మరొక అనేకమైన విషయాలు మాకు బయలుపరచమని ఈ వాక్యం ప్రభావ మేము సంపూర్ణంగా ఇంకా మేము ముందుకు అర్థం చేసుకుని ప్రవ్వా ఓ దేవాటిని కొనసాగించుకోలేగనా మీరే సహాయకులు నడిపించారు ప్రభావ ఉంటుండగా వాళ్ళ జీవితాలు కూడా ప్రభావని గురించి మనం ప్రాధిష్ట వాక్యం పట్ల వాళ్ళకి ఆసక్తి ఇచ్చే ప్రభావా ఆయన ఇస్తా తిరిగి ప్రభుత్వం మీ సైన్కి వచ్చి మీరు ఆనందించలాగన మీకు స్వరం ఇలాగిన కృపణ గురించి వాళ్ళ జీవితాలను ప్రభావ అద్భుతాలు ఆశ్రయాలు జరిగించే పని బాట్ల అంతపట్లో ప్రభావ గొప్ప విజయం అనే మన ప్రాధిష్టమైన ఆయన వాళ్ళు ఏ పని ఏ పనులు పని అన్నింటి మీరు ఘన గురించి ప్రభావ ప్రతి దాంట్లో ప్రభావ యథార్థ జాగ్రత్తగా పరిశుద్ధంగా మీరు జీవించాల ప్రభావ ఎందుకంటే మీరు ఈ లోకంలో ఓ ప్రవాదితగానే జీవించి మాకు ఒక మార్గం చూపించినయన మేము కూడా ప్రభావ మేము పోలి మీరు నడుచుకోవాలి ప్రభావ ఆయన ఇస్తూ ప్రభా ఆత్మలు కూడా ఎదగాలి ఇస్తు మీరు మహానుతమైన గొప్ప దేవుడి వ్యవసాయానికి వన్ ప్రభావ గొప్ప దేవ ఎన్నెన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నాను నాయన వాటన్నిటిని మా రుద్ధులు భద్రపరుచుకొని జీవించాలని సహాయపడి ఓ ప్రభా ఖ వైరస్ బాధ్యతలు కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తాం ప్రతి బిడ్డ తాకి స్వస్థపరిచిన ప్రభావ వాళ్ళ జీవితాలలో ప్రభావ స్వస్థతలు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ఆయన ఒక మీరు గద్దించిన ప్రభావ తిరిగి మరి ఉజృవించి రాబోతుంది ఆ ఉగ్రత మీ మధ్యలోనే ఉందని మీరు మమ్మల్ని హెచ్చరించినారు నాయన రోషం గల మీరు అన్నారు ప్రభా అయినా మేము కూడా ప్రభావ మీ బిడ్డలో అయినా కూడా ఆ రీతిగా జీవించాలని సహాయపడండి నా దేవ నా పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ్ ఈ ఉగ్రతను మీరు తప్పించుకోవాలా అనే కుళ్ళు ప్రభావా ఉగ్రతలు దగ్గరికి ప్రభావం తిరిగి ప్రభావి సెంతకు మీరు మీ కాపుదలలో మీరు నడిపించాలా ప్రభా నైనా ఈ సత్యం ప్రభావం అనేకులు చూపించాలా ప్రభావ మీరు మమ్మల్ని హెచ్చరించిన వంద ప్రభావ మేము మరి విశేషంగా జాగ్రత్తగా మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ అలాంటి అపవిత్రతల్లో మేము పడకున్న ప్రభావ మా శరీరాన్ని నలగొట్టుకోవాల ప్రభావ నైనా ఇసు ప్రభావతా దైవ చిత్తాన్ సమయమైన దుఃఖంతో మేము ప్రార్థించాలా కన్నీటి ప్రార్థన చేయాలా ప్రభావ మరి విశేష ప్రార్థన ఎక్కువ సమయం గడపాలా ప్రభావ కానీ ప్రభావ ఈ లోక వీరం పనులు మేము అలసిపోతున్నాం ప్రభావ మమ్మల్ని క్షమించిన ఆయన ఎక్కువ సమయం ఇంకా ప్రార్థన మీకు మీ వాక్యాన్ని ఓ ప్రభావ ఎక్కువ సమయం గణించలాగానే సహాయపడండి ఆయన గొప్ప దేవ ఇసు ప్రభావ లాంటి చేసి ఓ పొడి చిన్న పది బ్రదర్స్ అందరు మీరు ఆస్వాదించి దీవించి జీవితంలో మీరు గొప్ప కార్యం జరిగించండి ఓ ప్రవ నా తండ్రి ఇక ఉగ్రత మరియు ఆ యొక్క వైరస్ మరీ స్ప్రెడ్ అయితుంది ప్రవ్వా మీరే కాచి కాపాడి మేము మీ రీతిగా జీవించాలి అనేకులు చెంత నడిపించాలి ఏ రీతిగానైనా మీరే మాకు మార్గం గురించి మీకు నూతనమైన అభిషేకంతో నింపి ప్రతి చోట మీకు సాక్షి నిలబెట్టుకుని అనేకులు మీకు సీలింగ్ లో పరిశుధార్థం ముద్రింపబడాలి ప్రభావ ఆ సీలింగ్ లోకి రావాలి ప్రతి ఒక్కరు ఈ సత్యం మేము ప్రకటించాల మనుషులకు ప్రేమతోనైనా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి ఓ ప్రభావరిచర్యను ఇంకా ప్రభు ముందు ముందు తీసుకెళ్ళను ప్రభు ఇంకా ఎన్నెన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభావ ఆయన మాకు ఎంతగానో ఆసక్తి కలిగింది ప్రవ్వా ఆయన కని రీతిగా ప్రభావ మాత్రం అనేది మాతో మాట్లాడుతున్నారు ప్రభావ నీకు వనాల ప్రభావ ఆయన ఓ ప్రభావి ఎన్ని శబ్దాలున్నా కానీ ప్రభావ ఛేదించుకుని ప్రభావ మీ వాక్యం వినాల ప్రభావా స్వరం వినాలప్పుడే మాకు జీవం ప్రభు అప్పుడు ఆ జీవాన్ని సమృద్ధికి చేసుకోగలం ప్రభా అలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేసి మీ రాఘడుగా మమ్మల్ని అందరిని సిద్ధపరచుకోమని త్వరలో రానున్న పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మీకు వదనాలైన కృపాకమైన మీకే తెలుస్తూ అయ్యా ప్రభా మీరు గొర్రెలకు మంచి కాపరి అన్న ఆయక తెమ్మలి వాక్యంతో మాత్రం మాట్లాడుతున్నారు మాకు జీవాన్ని ప్రసాదింపజేస్తున్నారు అబ్బండెంట్ లైఫ్ ప్రసాదింపజేస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనుభవించినారు మా లైఫ్లలో ప్రతి విషయంలో మీరు అలా అనుభవించినారు అవునైనా మా శరణం వారి వయసు అందు ప్రభావ దేవుని దయందు మనుషుల దయ ఉంది అవును ప్రభావ జ్ఞానం అందు మీరు హండ్రెడ్ పర్సెంట్ మాకు గ్రోత్ అనుగరించినారు అభివృద్ధి బట్టి మీకు ఎంతో గంగనాలు ముఖ్యంగా తండ్రి పరలోకానికి సంబంధించిన విషయాలలో మేము ఆసక్తి చూపిస్తున్నాం తండ్రి ఈ లోకానికి సంబంధించిన విషయాల అంతగా మేము ఆసక్తి ఏమి చూపించాము నేను మీ నామం నిమిత్తం ఈ లోకాన్ని మేము విడిచిపెడుతున్నాం కానీ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని తిరిగి మీరు ఈ రోజు మా తిని ఒకప్పుడు మేము అట్లా అర్థం చేసుకోలేదు ప్రభావి వాచని ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టాలని మీరు చెప్పినారు కానీ మా తర్వాత పంతొమ్మిది అధినే ఇరవై తొమ్మిది మీరే చెప్పేసి హండ్రెడ్ మెజర్స్ తిరిగి పొందుకుంటారు దాని తర్వాత మీకే జీవాన్ని స్వతంత్రించుకుంటున్నారు ప్రభా ఇవన్నీ అడుగు మీరు అనుగ్రహించబడ్డ జీవం ఎన్నో దశలుగా మీరు మమ్మల్ని పైకి తీసుకొస్తారు ఆత్మీయ దృప్తిలోనైనా వాక్యపు జ్ఞానపు స్థితిలో ప్రభు ఎంతగానో మీరు మామూలు అభివృద్ధి పరిచిన వీకెంతో బాణాలు ఎవరు చూడని విధానంగా మీరు మా కళ్ళని తెలిపినారు నాయన అవును ప్రభా అవునైనా వీటి వాటిని మేము పాటించాలా ముఖ్యంగా గ్రహించడమే కాదు పాటించకపోతే అభివృద్ధి రాదు యోసేపు వాటిని పాటించింది ఆయన కళని నిర్వర్తించుకున్నాడు ప్రభావ దాని తన కళ నిర్వర్తించుకున్నాడు ప్రభావ మోసం కూడా అంతే ప్రభావ ఒక్క దశలో ఆగిపోలేదు ఆయన చివరి వరకు వెతుక్కనే ఉన్నాడు తండ్రి అబ్రహాం కూడా అంటే ఆయన మొత్తం తన జీవితాన్ని త్యాగం చేసేసిండు ప్రభా ధనికుడు పెద్ద బిజినెస్ మ్యాన్ తన దేశాన్ని విడిచి పెట్టిండి ద్వందలను విడిచిపెట్టిండు ఆస్తులను విడిచి పెట్టింది కానీ విని ఎరగానే దేశానికి బయలుదేరింది ఎన్నో సేవలు అనుభవించింది ఎన్నో వేళను అనుభవించింది దశలో భార్యను పోగొట్టుకుండేవాడు తన తండ్రిని పోగొట్టుకుంటూ తెరలోని ప్రతి ఒక్కరిని తన సొంత కుమారుని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు క్రితపడేంటి పవన్ ప్రభా ప్రతి దశలో మీరు మా జీవితాన్ని త్యాగపూరితమైన కావా అని మీరు పరిశీలించినారు ప్రభా మీరే మటుకు మీ ప్రాణం సైతం త్యాగం చేసిన తండ్రి పవన్ అటువంటి గుణగణం లేని క్రైస్తవ జీవితం ఈరోజు ఆశించే జీవితం కానీ ఇతరులకు జీవితం లేకపోయింది ప్రభా ఈ లోకంలో మేము ఏమి ఎవరి జీవితాలను కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం తండ్రి మీరు మాకు ఎప్పుడో బయలుపరిచేది కే సేవకులు ఇతరులకి ఇచ్చేవాళ్ళే గానీ తీసుకునే వాళ్ళు కాదని ఆ విషయాన్ని మరోసారి మాకు జ్ఞాపం చేసినందుకు మీకు ఎంతో వననాలు ఈ రోజు ముఖ్యంగా ప్రభావ మీ మధ్యలో ఇంకా నా ఉగ్రత ఉంది అని మీరు మాకు మాట్లాడారు నేను మర్చిపోలేను ప్రభా దాన్ని ఈ అనేక మంది ఈ లోకాన్ని పొందుకుంటున్నారు దాన్ని పోగొట్టుకుంటున్నారు మేము మటుకు దీన్ని ఎప్పుడో పోగొట్టుకున్నాం అందుకే ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నాం జ్ఞానాన్ని పొందుకుంటున్నాం ప్రభావ మనుషులను పొందుకుంటున్నాం ముఖ్యంగా ఆత్మలను సంపాదించుకుంటున్నాం మీ కొరకు మీ నిమిత్తం అటువంటి త్యాగం చేయాల ప్రభుత్వం మా టైం ని త్యాగం చేయాలి ఈరోజు టైం ఎవరు త్యాగం చేసుకోలేరు ప్రభావ వాళ్ళ స్వార్థం కొరికే దాన్ని వాడుకుంటున్నాం నేను కానీ మీరు మాకు ఆ యొక్క మీరు ఇచ్చిన టైం మీకే మేము వాడుతున్నాం ప్రభావ మీ నామం నిమిత్తం మిమ్మల్ని మహిమపరిచ నిమిత్తం వాడుతున్నాం నేను అవును ప్రభా మరికొన్ని విషయాలు మాతో మాట్లాడండి ఈ వారంతా మిమ్మల్ని మీ సంపూర్ణంగా దీన్ని గ్రహించి మీ కొరకు జీవించే బిడ్డలుగా ప్రార్థిస్తాను నేను అందరిని ఆశ్రయించండి చక్రవర్తిని ఆశ్రించండి విజయ నాశ్రయించండి రవిని ఆశ్రించండి కాస్పర్ ఇంకా ఎవరెవరు వింటున్నారో ఎవరో పాల్గొన్నారో వాళ్ళందరిని ఆశ్రయించండి ఇక తన మళ్ళీ అబండెంట్లు సంపూర్ణమైన జీవితాన్ని ఎట్లా పొందుకోవాలని అవి లెసన్స్ మాకు నేర్పమని ప్రార్థిస్తాం ప్రోగ్రా ఇది మేము పాటించాలా లైఫ్ లో పాటించకపోతే విశ్వాసంలో ఇది నెరవేరం కనికరించి సహాయపడమని ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరిని తన మళ్ళీ కనిపించమని ప్రార్థిస్తాం ఎక్కడేసిన గొంతులు ఎక్కడానికి వీల్లేదన్నారు నేను తర్వాత వేసి పోవాల్సిందే దాని కిశాల్ దేశాన్ని గుడిచి పోవాల్సిందే దేవసేపు ఆ యొక్క కిశాల్ దేశాన్ని గుడిచి పోవాల్సిందే ఎస్తేరు అదశ తన దేశాన్ని గడిచి ఆహా ఆ యొక్క పారసీక దేశానికి వెళ్లాల్సిందే పౌరులు తన పుట్టిన స్థలాన్ని గురించి యూరోప్ కి వెళ్ళిండు కాబ మా జీవితాలు ఆ రీతి ఉండాలని మా హెచ్చరించిన బ్రబా నా పరిస్థితిలో త్యాగం తీసుకుని మేము ముందుకు పోవాల ప్ర మొత్తం త్యాగం తీసుకుండు తన మామ దగ్గర భయ తల్లిని గుడిచిపెట్టండు తండ్రిని గుర్చిపెట్టిండు అన్నని గురించి పెట్టండి సుఖానుభవాన్ని విడిచిపెట్టిండు అడుగుల్లో పోయి కొట్టుకుని వేదన పడే ఆకలికి దాహానికి వేదన పడే శ్రమనుభవించింది తన మామ దగ్గర ఎంతగానో త్యాగం తీసుకున్న జీవితం కాకపోతే జీవితం నూరు గేట్లు తిరిగి పొందుకున్నాడు అవన్నీ వాపస్ పన్నెండు గోచరి కూయన తీసుకొచ్చింది ఈ లోపంలో అందరూ దావి దాదీతిగా అనుభవించండి శ్రమన్ త్యాగబుతైన జీవితం అంత పొందుకున్న రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు పొందుకున్న పిల్లల్ని పోగొట్టుకున్నాడు తన అనదమ్లకు పోగొట్టుకున్నాడు తండ్రిని పోగొట్టుకున్నాడు అందరిని పోగొట్టుకున్నాడు చివరి వరకు త్యాగబురుతైన జీవితం జీవించండి కనీస నా ప్రియుడు అన్న బిరుద్ది పొందుకున్నాడు అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ఎందుకంటే ప్రభు మీరు మీ సమయాన్ని ఎంతో త్యాగం చేస్తున్నారు సైతం త్యాగం చేస్తున్నారు అవన్నీ క్షణం నేను జ్ఞాపకం తీసుకుంటున్నాను త్యాగ భవితమైన జీవితం మాకు అనుగ్రహించాను ప్రభు అది సమస్తం మీకు సాధ్యం మీ కాడని మొయ్యాలంటే అదే అన్న విషయాన్ని మాకు ఈరోజు జ్ఞాపకం చేస్తారు మీ లోకంలో భారం మోస్తున్నాం జీవాన్ని పొందుకోవడానికి కానీ దాన్ని పోగొట్టుకుంటాను అందరు పోగొట్టుకున్నారు ఈరోజు ఈ వైరస్ కి వారి ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు ఆస్తులు పోగొట్టుకుంటూ కోటీశ్వరులు పోగొట్టుకున్నారు వారి జీవితాలు అంతా అర్థం తీసుకున్నారు తోగా కానీ మాకు మాటకు మీరు సమృద్ధిగా దయచేస్తుంది మననాలు సైతం మేము ఇచ్చేదానికి జీవించగలం నేను మా జీవితాంతం జీవిస్తాం చివరి వరకు తోవా మా జీవితాన్ని మీ కొరకు సమర్థిస్తాం అక్కడ భాగ్యాన్ని మాకు అందరికీ అనుభవించి మనంద్రీ పరిస్థితి చాలినేవుడు బాబా మీకు మహిళ కలిగిన వాళ్ళని హెచ్చించేవారంగా సంతోషపరిచేవారు చేసేవారంగా బలపరచుకునే లేదు అదే మాట్లాడినందుకు సమస్తంగా ప్రాణముని లెక్క చేయని వారము తల్లి ప్రభావైనా ప్రజలుగా నేను నిలపరిచి ఆయన ఆత్మ నడిపించిందైతే మా హృదయంలో సమాధానం అయితే ఆయన ఈ శరీర లోకంలో దేవిని ఆశపడీ ముఖ్యంగా తండ్రి జనమును అహిత విచారమును తండ్రి శరీర ఆశలను దురాశలను సులువు యోగించమును పెంటగా తండ్రి మీ వైపు నైనా నాకు హృదయములను అర్పించుకుని తండ్రి మీకు మాధురికరంగా జీవించే దిబ్బలంగా నేను అనేక మాదిరిక రకంగా జీవించుకున్నాను అయినా ఏసూపు గారి తండ్రి యోగి గారి మోసలు గారి అదే మాదిరిగా మీ వాళ్ళే సంస్థను నైనా ప్రతీక్షించుకునే వారు ఉంది అందుకే సాయం తండ్రి ఏదియో మీ ప్రేమకు మీ యొక్క తండ్రి ఈ దాడికి మాకు ఏదియో అర్థరాకుండా ఎందుకంటే అయినా బలం ఐదు వెళ్ళిపోయింది వాటి మనస్సుని దయచెళ్ళిపోయి జ్ఞానం మీద ఐచి వెళ్ళిపోతుంది అయినా మీకు వందనాలు ఇస్తాను తగ్గించుకుంటున్నాం అయినా అంత్య దినం వల్ల చేరు ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆ యొక్క హింసకాండకు గురవుతూ కతచాక్షులు అవుతున్నారు వారిని ఇంకా వారి వాళ్ళు మేము కూడా నైనా బలపడతాయి సాధించు తండ్రి ప్రభావైనా ఏది అదురాకుండా ఉండటం తండ్రి ఆ కుటుంబాలకు సహాయం చేయండి ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి ద్వారా కొన్ని వందల మంది మారులకు సహాయం చేయండి ఆయన అయితే నువ్వు నామము నిలుతీ ప్రభావించబడి నిందించబడినప్పుడు వీరి బాగు అన్నారు నిజంగా త్వర జ మా జీవితంలో లేఖనం నెరవేర్చినట్లు ప్రాంత వందనాలు ఇస్తాయా ఈ దినం ఎంతో మంది చూడలేకపోయారు ప్రభు తను మాకైతే ఇచ్చినారు ప్రభు ఈ దినం మీకు మహిళ తరచు కడుకోలేకపోతాము అతి ఆశ తీర్చినట్టు మా జీవితంలో దయచారు బ్రతుకుతే తీస్తే సవైతే మేలు అనే విధంగా మేము బ్రతకాలిపోతాము ఆయన వందనాలు మరొక్కసారి మమ్మల్ని నాయన మమ్మల్ని హెచ్చరించడానికి మీకు వందనాలు ఆయన బేసిక్స్ లోనే నేను ఓడిపోతూ పడిపోతున్నాను కానీ అనేక గొప్ప విషయాలు మాట్లాడుతూ వస్తున్నాం నేను బేసిక్స్ లేదు ప్రభుత్వం ఏడిపరు తండ్రి ఇష్టపడిన వాక్యం అనేకులు విడినప్పుడు తండ్రి ఎంతగానో ఆనందించి మార్పు చెందే వారంగా ఉంది ప్రభు అందరూ నేను మీ చేతులు కట్ట వేసుకుంటున్నాను నేను కోవిడ్ బాధితులను వైశ్యక్తులు నేను రైతులను మీ చేతులు పెట్టాలి వారికి రక్షణను అనుగ్రహించండి సేవల బిడ్డలకు రక్షణను అనుగ్రహించండి మీ చేతులు బాణములు వారు అపవాదికి మహిళపరిచే బిడ్డలుగా ఉంటున్నారు మహిమ మీకు మాత్రమే రావాలి ప్రభుత్వం సంగములు తండ్రి కొందరు ద్వారా అపవాదికి మహిమ వెళ్తుంది ప్రభా అదే సంగమ నుండి కొంతమంది మీకు మహిమ ప్రభావ మీకు మాత్రమే మహిమ వచ్చినట్టు బలపరుస్తుంది ప్రభుత్వం వారికి ఒక అవకాశం లేవచ్చు పర హృదయాలు మీవైతేక్యంలో బలపడి వాక్యానుసారంగా జీవించే వరం బలపడుతుందని మీకు ఆ యొక్క భుజం ఆపరేషన్ లేదన్న గాయము నొక్కిని తీసి దాచుకున్న ముట్టండిపోతుంది అంతూర్ణ ఆరోగ్యం దాని కుటుంబానికి ధైర్యం దొచ్చు రిజర్ లాంటి లేని లోతున్నా సహాయించుకోండి వారికి తల్లి లేని లోతుని మీరు పూరించమని విడిపి కృష్ణ బ్రదర్లు అభిరామ్ బ్రెదర్ని మీరు ఇచ్చిన అవకాశాన్ని పెట్టింది పో మాదిరికంగా ఎన్ని రోజులు సహాయం మహాత్మా రోజు రోజుకు వరదిల్లా ఇంకా మాకు సహాయం అందించండి కుడి పత్రిక ఈ పాపం చీసటి ఈ లోకమున చూడక కేవలం నువ్వు వైపు చూసుకు ముందు కొనసాగే ఆడంగా ఉండి సహాయం చేసి ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం మన ప్రభు అయిన ఏసుక్రీష్ కృప సమాధానం అందించు మనకందరికీ ఒక వైరస్ బాధితు ప్రతి కుటుంబానికి సదాకాలం తొడైనది కాక ఆమె చేశాడన్నా